ఇప్పుడు ఒక మేడం మాయా మేడం అంటారు ఆమె మళ్ళీ చెప్తానప్పుడు మాయా మేడం అని ఉంటుంది ఒక ఆమె ఆమె పేరు మాయా ఆమె మేడం మాయాశక్తి కదండి మాయా మేడం ఈ మాయా మేడంని ఆమె వెళ్తూ ఉంటే ఆమె వెళ్తాడు ఒకడు ఆమె ఒక యువకుడు ఆమె వెనకాల వెళ్తూ ఉంటాడు ఆమె చూస్తుంది తన వెనకాలే వస్తున్నాడు అనిపించి ఆమె రైలు లోకల్ ట్రైన్ లండన్లో లోకల్ ట్రైన్ ఎక్కుతుండే ఒక తోటకు వెళ్ళడానికి వీడు అదే లోకల్ ట్రైన్ ఎక్కుతాడు ఆమె ఒక స్టేషన్లో దిగితే అదే స్టేషన్లో వీడు దిగుతాడు ఆమె ఆగి వీడు వీడు ఆగుతాడు దగ్గరికి పిలుస్తుంది ఏమిటి నువ్వు నా వెనకాల వస్తున్నావు ఏమిటని అడుగుతుంది అడిగితే మీ సౌందర్యాన్ని చూసి నేను ప్రేమించిస్తున్నాను అందుకోసం వస్తున్నాను ఓకే సరే రా అని తీసుకువెళ్తుంది ఇంటికి తీసుకువెళ్ళి ఒక కప్పు కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ఆ టేబుల్కి ఎదరకుండా కూర్చుని ఆ ఇప్పుడు చెప్పు నువ్వు నా సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తున్నానన్నావు కదా ఏమిటి నాలో ఏమి చూసి నువ్వు ప్రేమిస్తున్నావు చెప్పి అని అడిగి అడిగితే వీడు కొంచెం కంగారు పడ్డాడు ఒకసారి కంగారు అయినా కూడా తమాయించుకుని నీ యొక్క ఆ బ్లాండ్ హెయిర్ ఆ సిల్వర్ కేశపాశము అబ్బా చాలా సుందరంగా ఉన్నది నీ కేశ చూసి నేను ముగ్ధుడనై నేను ప్రేమిస్తున్నాను అంటాడు అంటే ఆమే ఆ కేశ తీసి మీ పెట్ట పెట్టి ఇప్పుడు చెప్పు ఇప్పుడు నువ్వు నన్ను ఏమి చూసి ప్రేమిస్తున్నావో చెప్పండి ఈయన కంగారు సో మీ అందమైన చిరునవ్వుని చూసి నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఓకే కేసుపాశం అయిపోయింది కదా అక్కడికి ఇంకా అర్థమైన చీరుడవు డెంచర్స్ తీసి పెడితే వెంటనే దండం పెట్టి పరిగెత్తు తక్కువ ఈ సంసారం అలాంటిది నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అనే దాన్ని వెంటబడితే అది సత్యం అనిపిస్తుంది కానీ మీరు నిలబడి ఒక్కపిసరు భూతదర్శన ఇప్పుడు ఆమె కేశపాశం చాలా అందంగా ఉంది చిరునవ్వు చాలా అందంగా ఉంది నేను ప్రేమిస్తున్నాను అంటే అదంతా సత్యం అనిపిస్తుంది కానీ కొంచెం ఓపిక పట్టి పరిశీలిస్తే అంత మిథ్య కుళక్కి ఏమీ సారం లేదు దాంట్లో ఆ విధంగా అతను పారిపోతాడు అక్కడి నుంచి అలాగే కథంలో ఏది ఆ కథలో సారమేమిటంటే మీరు సంసారం వెంటబడతారు సంసారాన్ని ప్రేమించి సంసారం యొక్క లక్షణాన్ని పరిశీలించనంత వరకు అదేదో సుందరమైనదని ప్రేమ అంతా యథార్థమనే అనిపిస్తుంది మీరు కనుక కొంచెం లోతుగా పరిశీలిస్తే భయపడిపోయే వెనక్కి లేదు కాబట్టి జ్ఞానమే సత్యము జ్ఞేయము మత్యది జ్ఞానమే సత్యము ఇది క్షణిక విజ్ఞానవాదం క్షణిక విజ్ఞానవాది యొక్క యుక్తులను గౌడపాదాచార్యులు పూర్ణంగా స్వీకరించి బాహ్యార్థవాదాన్ని కొట్టిపారేస్తారు బాహ్యార్థవాద నిరాకరణమైన తర్వాత ఇక క్షణిక విజ్ఞానము సత్యము అంటే తృప్తి గిట్టుతో ఉండేటువంటి మనోవృత్తి రూపమైన కాగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సత్యములు అని తేలుతుంది అప్పుడు మళ్ళీ శూన్యవాద ఒకడు ఉన్నాడు వాడేమంటాడంటే ఎలా బాహ్యార్థం ప్రతీయమానమైనా కూడా సత్యం కాదని నువ్వు నిరూపించావు కదా అదేవిధంగా నీ క్షణిక విజ్ఞానము లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ అది ప్రతీయమానమైన సత్యం ఎందుకవుతుంది అది సత్యం కాదని వాడు కొట్టిపారుస్తాడు అప్పుడు గౌడపాదాచార్యులు వెళ్ళి శూన్యవాది పక్షాన్ని చేరుతారు చేరి క్షణిక విజ్ఞానవాదాన్ని కొట్టేస్తారు కొట్టేసి ఇంకా శూన్యవాది మిగులుతాడు మిగిలితే ఎలా శూన్యం సత్యము అని నిర్ధారించటానికి శూన్య సాక్షి లేనిదే శూన్య సత్యత్వం ఎలా నిర్ధారింపబడుతుంది అది శూన్యాన్ని నిరాకరించి ఆత్మ చైతన్యాన్ని కాబట్టి ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే బాహ్యార్థవాది దృష్ట్యా క్షణిక విజ్ఞానవాది అంతరంగి ఆంతరంగికుడు క్షణిక విజ్ఞానవాద దృష్ట్యా శూన్యవాది ఆంతరంగికుడు శూన్యవాద నిరాకరణం చేసి అల్టిమేట్గా అద్వైత ఆత్మతత్వ రూపంగా నిలిచి ఉంటారు ఇది పద్ధతి ఈ ప్రక్రియను ఆయన అవలంబించబోతున్నారు కాబట్టి అవీత న్యాయము తర్వాత ఈ ఈ పర అద్వైత దర్శన సిద్ధి ఈ విధంగా వారు చేయబోతున్నారు సో గౌడపాదుల యొక్క ప్రక్రియ ఆ మనం చూడబోతున్నాము తత్ర అద్వైత దర్శన సంప్రదాయకర్తూ అద్వైత స్వరూపేణ నమస్కారార్థ అయమాద్య శ్లోక చాలా గొప్ప ఇప్పుడు మీరు నమశివాయ అన్నారు ఇప్పుడు శివోహం అని ఇంకొకటి ఉన్నది నమశివాయ అని ఇంకొకటి ఉంది నమశివాయ అంటే శివుని కొరకు నమస్కారము శివోహం అంటే శివుడను నేనే ఇప్పుడు ఏది అంతిమ సత్యమేది శివోహం శివోహం అంతిమ సత్యం సో రమణ మహర్షి వాక్యం ఒకటి ఉంటుంది గుర్తు సో భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీమత ఉపదేశారం భేదరూపంగా భావన అంటే ఉపాసన ధ్యానం చేయటం నేను శివునకు నమస్క శివుని కొరకు నమస్కరిస్తున్నాను అంటే భేదం ఉంది కదండి దాన్ని భేదగర్భ నమస్కారము అంటారు ఆ నమస్కారంలో భేదము దాని గర్భంలో భేదమున్నది శివుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు నేను జీవుడను శివుడు ఈశ్వరుడు నేను శివుని కొరకు నమస్కరిస్తున్నాను అంటే భేదగర్భ నమస్కారం అటువంటి నమస్కారం కంటే శివోహం అనే అభేద అభేదర్శనమే పావనమే అని అంటారు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే నమశివాయాన్ని నమస్కారం చేసేప్పుడు కూడా మీరు అభేద గర్భ నమస్కారం చేయాలి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఉంది ఈ అభేద గర్భ నమస్కారం అక్కడి నుంచి వచ్చింది దక్షిణామూర్తి స్తోత్రం నుంచి వచ్చింది ఆ తస్మై అంటే జీవుడు తస్మై ఉన్నాడే వడి జీవుడు గురువు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఆ మూడు ముద్ద చేసి నమస్కారం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దక్షిణామూర్తయే నమ ఇది వార్తకారుల యొక్క శ్లోకం దక్షిణామూర్తి వాత్తికమే కనుక ఆ మూడింటికి ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ నమస్కారం ఏమంటే కాబట్టి అభేదగర్భ నమస్కారం కాబట్టి మనం ఎప్పుడు నమస్కారం చేసినా ఓన్నమ శివాయ నమస్కారం చేయొచ్చు జపం చేయొచ్చు ఏం చేసినా అది అభేదగర్భ నమస్కారంగా ఉండాలి తప్ప భేదగర్భ నమస్కారంగా ఉండరాదు అదే అద్వైత దర్శనం అంటే అంచేతన ఎప్పుడు ఓన్నమ శివాయ ధ్యానం చేసేప్పుడు కూడా మనం ధ్యానం చేసే పద్ధతిలో ఎలా ఉంటుందో ఓ నమ శివాయ అన్నప్పుడు మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో మీరు సరిపోల్చు చూసుకోండి ఓ శివాయ శివుడు నేను దాండం పెడుతున్నాను ఇది భేద దృష్టిపూర్వకమైన నమస్కారం ఓన్నమ శివాయ అంటూ తన హృదయంలో అంతర్ముఖంగా ఉండి నమస్కారం చేయాలి బహిర్ముఖమైన నమస్కారం కాదు కళ్ళు మూసుకుని దాండం పెట్టినా బహిర్ముఖ నమస్కారం కాదు అంతర్ముఖ నమస్కారం ఓన్నమ శివాయ అంటే హృదయంలో హృదయమైన కైలాసంలో ఉండే శివుని కొరకు నమస్కారము ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా నమస్కారం చేయటం ఆ స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ ఏమిటంటే శివోహం అది కూడా మనస్సులో పెట్టుకునే మనం తత్కాలమునందు ప్రొఫెషనల్గా ఉన్నాము శివాయ ఇంకా దేహ దేహాభిమానము జీవభావము మిగిలి ఉంది అది కూడా ఒక సాకు కింద పెట్టుకోకూడదండి దాన్ని కూడా ఒక సాకు చేసుకుని కూర్చుంటారు జనం ఇంకా దేహభావ దేహాభిమానం ఉంది కదయా మేము ఇంకా జీవభావంలో ఉన్నాం కదా కాబట్టి శివునికి నమస్కారము శివుడు వేరు నేను వేరు సరే అద్వైతం వచ్చినప్పుడు చూద్దాం ప్రస్తుతానికి ఇది అని దాన్ని కూడా భేదగర్భం చేసి పెడతారు అలా చేయకూడదు నిన్ను ఎవడు ఉండమన్నాడు జీవభావంలో ఎవడైనా ఉండమని చెప్పాడా శాస్త్రం అలా చెప్పిందా నిన్ను ఎవడు ఉండమన్నాడు అలాగా ఇంకా దాంట్లోనే ఉన్నాం కదాయా అని అదొక హేతువా అది హేతు ఎలా అవుతుంది అది అది హేత్వాభాష తప్ప హేతువు కాదు నేను అలా ఉండమని ఎవరు చెప్పారు కాబట్టి హృదయంలో నమస్కారం హృదయంలో కూడా ఆత్మరూపంగా నమస్కారం ఆత్మరూపంగానే నమస్కారం అభేదగర్భ నమస్కారమే నమస్కారం ఆభేదగర్భ నమస్కారం చేస్తున్నారు ఆచార్యులు సో అద్వైతస్వరూపేణ నమస్కారార్థం ఆద్య శ్లోక ఎలా ప్రశాంతిలో ఉన్న మొదటి శ్లోకం ఉన్నదే ఆద్యశ్లోకము సో అద్వైతస్వరూపంగా ఉన్న నమస్కారం తప్ప నమస్కారం కొరకు ఉద్దేశించబడి నమస్కారాథ నమస్కార ప్రయోజనం ఎస్ ఈ శ్లోకానికి ప్రయోజనము అద్వయ అభేదగర్భ నమస్కారం ప్రయోజనం తప్ప భేదృష్టితో నమస్కారం కాదు తం వందే ద్విపదాంబరం నారాయణుడంటే ఎవరండి నరుడే నారాయణుడే నరుడు అదొక చిత్రమైన అవతారం రెండు కలిసి అవతారం విడదీసిన అవతారం కాదు ద్వైతులు చెప్పాలి ఈ మాట నారాయణ నరనారాయణావతారం నరావతారము నారాయణావతారము అలా కౌంటు కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు అలా కౌంటు వేస్తారు అలాంటి కౌంటు కాదు నరనారాయణ అవతారం అంటే ఈశ్వరుడే నరుడు నారాయణుడు ఏకకాలంలో రెండూ అయినా అంటే నరుడు ఎవడవతారం శ్రీహరి శ్రీహరి అవతారం నారాయణుడు ఎవడవతారం శ్రీహరి అవతారం ఏకకాలంలో దాన్ని బట్టి మీకేం తెలిసింది నరన అభేద గర్భం తెలియట్లేదా తర్వాత నారాయణుడు అంటే నారహ నరహ నారహ అంటే నరహ అని అర్థం కాబట్టి నడిచే దేవుడు ఆయన ఎవరో నడిచే దేవుడు ఆయన ఎలాగో నడిచే దేవుడే నువ్వు కూడా నడిచే దేవుడువే ప్రతి మానవుడు నడిచే దేవుడే కాబట్టి ఆ విధంగా అభేద గర్భరూపంగా నమస్కారము ఇది ఈ రకమైన నమస్కారం ఎవళ్ళు చేస్తున్నారు అద్వైత దర్శన సంప్రదాయకర్త చేస్తున్నారు నమస్కారాన్ని అద్వైతాన్ని దర్శించటము అంటే నిజ జీవితంలో ప్రతి అడుగులో అద్వైతాన్ని దర్శించటము అనే సంప్రదాయము సంప్రదాయము అంటే సమ్యక్ ప్రధానం ఒక కల్టని అర్థం వచ్చేసింది ఈ మధ్యకాలంలో సమ్యక్ ప్రధానం ఆ తత్వాన్ని ఆ గౌడపాదాచార్యులు సరైన పద్ధతిలో శిష్యునికి అందజేయబోతున్నారు అధ్యాతనది సంప్రదాయమైనది అద్వైత దర్శన సంప్రదాయం అద్వైతాన్ని బోధించే అద్వైత విషన్ను బోధించాలి అంటే విషన్ అద్వైత హ్యాస్ టు బి కన్వేడ్ ఐ హ్యాండెడ్ ఓవర్ టు ద స్టూడెంట్ ఆ పద్ధతిని ప్రవేశపెట్టి ఆ పద్ధతిని లోకానికి నేర్పిన ఆచార్య ఉత్తముడు గౌడపాడు ఆయన కాబట్టి ఆయన ఆ విధంగా అద్వైత దర్శన సంప్రదాయకర్త అయినటువంటి ఆచార్యులు ఆ విధమైన అభేద గర్భ నమస్కారాన్ని చేస్తున్నారు ఆచార్య పూజాహీ అభిప్రేతార్థసిద్ధ్యర్థ ఇష్యతే శాస్త్రంభే ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఆరంభించే సమయంలో శాస్త్రాన్ని చదువుకునే సమయంలో ఆచార్యుడు వరపదాచార్యుడు ఆచార్యుడికి పూజ పూజంగా నమస్కారం అది ఇష్యతే స్వీక్రియతే అదొక పద్ధతిగా అందరూ స్వీకరిస్తారు ఆచార్యుడికి నమస్కారం చేసి మనం శాస్త్రాన్ని ఆరంభిస్తాం దానివల్ల ఏమవుతుందంటే హీ బికాస్ ఎందు చేతనంటే అలాగా అభిప్రేతార్థ సిద్ధ్యార్థ అభిప్రేత ఇష్టం అర్థము అంటే అభీష్టమైన అర్థము అంటే మనం కోరుకునేటువంటి ఏ అద్వయ ఆత్మ సాక్షాత్కారము వలదో అభిప్రేతార్థము అది సిద్ధించటమే ఈ నమస్కారానికి ప్రయోజనం అంతేగాని ఇప్పుడు పౌర్ణమ శివయాన్ని శివుడికి దండం పెట్టారనుకోండి ఎదుగు పెడుతున్నావురా శివుడికి రండం అంటే మాకు కోరిక తీరడం కోసం శివుడికి అన్నం పెడుతున్నాడు కోరికలు కోరిక లేకపోతే ఉండాలి ఎందుకు ఏదో మనం రణం పెట్టాలి మన కోరికలు తీర్చాలి అన్నట్టుగా ఉంటుంది లోకం అలా ఉండరాదు ఇక్కడేమో కోరికలు తీరడం కోసం చేసి దండం కాదు ఇది కేవలము అభేదగర్భ నమస్కారము అద్వయ ఆత్మ సాక్షాత్కారమే ప్రయోజనముగా కలిగిన నమస్కారము అది చేస్తున్నారు అంతవరకు అవతారిగా ఇప్పుడు శ్లోకం జ్ఞానేన ఆకాశ కల్పేన జ్ఞానము జ్ఞానం అంటే నా స్వరూపం తం వందే ద్విపదామరం చూడండి ఇప్పుడు దీంట్లో రెండు లక్షణాలు ఉంటాయి ఇప్పుడు రాముడు రాముడు మానవుడిగా వాల్మీకి మహర్షితో చిత్రించబడ్డాడు వాల్మీకి మహర్షి ఒక మానవోత్తముడిగా అంటే అర్థం అదే పురుషోత్తమ అంటే పురుష అంటే మనిషి మనిషి ఉత్తముడు మనిషిలో ఉత్తముడు ఏమవుతాడు మనిషి అవుతాడా ఆభరణాల్లో ఉత్తమం ఏమిటవుతుందా ఆభరణం అవుతుందా మరొకటిదైనా అవుతుందా ఆభరణమే అవుతుంది పురుషులలో ఉత్తముడు దేవత అవుతాడు పురుషుడే అవుతాడు సో పురుషులలో ఉత్తముడు ఎవరండి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానియే పురుషోత్తముడు ద్విపదం వరం పురుష అంటే ద్విపద శ్రీరాముణ్ణి ఒక పురుష మానవ రూపంగా వాల్మీకి మహర్షి చిత్రిస్తే మనం మానవ రూపంగా దేవుణ్ణి చూడడం మనకి ఇష్టం కాదు కాబట్టి మనం ఏం చేస్తాము ఆ మానవ రూపాన్ని సంహౌ దేవుని రూపంగా మార్చటం కోసం రెండు చేతులు బదులు నాలుగు చేతులు పెట్టడం అలాగా ఉంటుంది అంటే ఎందుకంటే మానవ రూపంగా ఆరాధించటం ముందు మనకి ప్రేమ తక్కువ మనకి మనకి ఆ యాటిట్యూడ్ లేదు మనం దండం పెట్టాలి పూజ చేయాలి వాడు మానవుడే నేను మానవుడే అయితే నేను వాడికేమిటి పూజ చేసేదనే ఒక ఆటంకం వస్తుంది అది వ్యక్తి వ్యక్తినిష్ట నేను వ్యక్తినే వాడు వ్యక్తి అయితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పూజ చేయడం వాడు దేవుడో ఏదో అవ్వాలి కాబట్టి దేవుడు అవ్వాలంటే నాకు రెండు చేతులు ఉంటే వాడికి రెండు చేతులు ఉంటే దేవుడేమిటి కాబట్టి నాలుగు చేతులు పెట్టాం అని ఇలాగా ఇది మనుషు యొక్క స్వభావం అలా ఉంటుంది కానీ అద్వైతంలో తల్లకిందులు దీనికి తల్లకిందులు అన్నీ తల్లకిందులు కాదు ఒకసారి మేము హై స్కూల్ దొరికిన రోజుల్లో సుబ్రహేశ్వర్య వ్యాకరణ వదిలి ఉండేవాళ్ళం ఎవడో ఏదో చెప్పాడు చెతే ఏమిట్రా అంతా అద్వైతం నిపుణున ఏమిటన్నా అలా నీ వారి ఇళ్లలో అంటే ఆయన విన్నారు విని ఏమిటి అద్వైత వడ్డీ ఏమిటి అనుకుంటున్నావు అని అడిగారు అంటే ఉన్నదానికి తల్లగిలు చెప్పడం తప్పు అది తప్పు అది కాదు అద్వైత అజ్ఞానం చేత లోకులు పది రకాలుగా అనుకుంటూ ఉంటే దాన్ని కాదనే లక్షణం నీకు అద్వైతంలో కనపడుతుంది కాబట్టి తల్లగిందులుగా ఉన్న చోటల్లా అద్వైత శబ్ద ప్రయోగం చేయకూడదు అని చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్పిన మాట సెనివే కాబట్టి లోకల్లో యాటిట్యూడ్ ఉంటుంది దీన్నే సైకాలజీలో డీఫైయింగ్ అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దేవత కింద మార్చి పారుస్తారు దేవత కింద మార్చకుండగా మీరు పూజ చేయటం కుదరదు ఇప్పుడు షిరిడీ బాబా ఉన్నారనుకోండి ఆయన గొప్ప మహాత్ముడు కదా ఆయన మహాత్ముడిగా ఉంటే అష్టోత్తర శతనామ పూజ చేస్తారు మహాత్ముడుగా ఉన్నాడనుకోండి ఆయన చెప్పిన ఉపదేశం తెలుసుకుని పాటించాలి ఆ ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది నుంచి బయటపడే చక్కటి ఉపాయం ఏమిటంటే ఆ మహాత్ముడిని దేవత చేసి పారేయడం ఆయన డీఫై చేసేయడం డీఫికేషన్ అని ఇట్స్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ అంచేత దేవత మార్చేస్తారు దేవత మార్చేసి ఆయనకి కిరీటం సాయిబాబా కిరీటం ఏమిటండి సాయిబాబా ఆయన ఇటక తల కింద పెట్టుకుని ఇటక నేను అనేక అనుకుంటాను తరగడా మంచి అందమైన మంచి సున్నితమైన తరగడా సరైన తరగడా లేకపోతే నిద్ర పట్టదు మనకి ఆయన ఇటక పెట్టుకుని పడుతున్నవారు ఆయనకి బంగారు కిరీటం మొన్న అయ్యప్పకి అయ్యప్ప బ్రహ్మచారి ఆయన అయ్యప్ప బ్రహ్మచారి ఎలాంటి బ్రహ్మచారి మళ్ళా ఇలాంటి అలాంటి బ్రహ్మచారి కాదు మీకు తెలుసు అయ్యప్ప ఎలాంటి బ్రహ్మచారి మంచి కఠినమైన బ్రహ్మచారి అటువంటి ఆయనకి రెండు వజ్రాలతోటి బంగారపు కిరీటం కోటి రూపాయలు తయారు చేసి పెట్టారు ఎందుకని వాట్స్ ఫర్ అంటే డీఫికేషన్ దానికి అపోజిట్ అంద ద్విపదాంబరం వందే పురుషోత్తముడు ఎవడు పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు పురుషులు అంటే మనుషులు మనుషులలో ఉత్తముడు ఎవడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు పురుషోత్తముడు అటువంటి పురుషోత్తమునికి నేను నమస్కారం చేస్తున్నాను అని అది న నరుడి రూపంగా నారాయణుణ్ణి దర్శించి నమస్కారం చేశారు సంవందే ద్విపదాంబరం ఇక్కడ జ్ఞానేన ఆకాశకల్పేన ధర్మాన్య గగనోపమాన్ జ్ఞేయాభిన్నేన సంబుద్ధ ఆయన పురుషోత్తముడు ఎవరో తెలుసునా సంబుద్ధ చక్కగా తెలుసుకున్నవాడు ప్రతివాడు ఏదో కొద్దో గొప్ప తెలుసుకుంటాడు అది కాదు తెలుసుకోవటం సంబుద్ధ చక్కగా యథార్థాన్ని సత్యాన్ని తెలుసుకున్నవాడు సంబుద్ధ ఏమిటా సత్యము నేను వీళ్ళు ఏమిటి ఇప్పుడే మీకు మనవి చేశారు హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఫ్రమ్ ది అజ్ఞాన పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ది జ్ఞాన పాయింట్ ఆఫ్ వ్యూ నేను నేనంటే ఏమిటి ఇప్పుడు చూడండి నేను నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అని అంటుంటే అది దేహధర్మాన్ని ఆత్మ మీద ఆరోపించుకున్నట్టయింది ఏమండి నేను భార్యను భర్తను అని అంటుంటే ఇతర వ్యక్తితో తనకు ఉండే రిలేషన్షిప్పు కారణంగా ఒక ధర్మాన్ని తన మీద ఆరోపించుకున్నట్టయింది నేను ధని ధని కూడాను అంటే బ్యాంక్ అకౌంట్ని తన మీద ఆరోపించుకున్నట్టయింది నేను మినిస్టర్ను అంటే ఆ కుర్చి లక్షణాన్ని తన మీద ఆరోపించుకున్నట్టయింది ఈ విధంగా మీరు ఆ నేను మీదుండే సకల విధములైన ఆరోపాలని తీసేసారనుకోండి అన్ని ఆరోపాలని తీసేయాలి ఏ ఆరోపణలను ఉండకూడదు ఆఖరికి పురుషుడను స్త్రీని అనే జెండర్ ఆరోపణ కూడా ఉండకూడదు నా వర్ణాహ నా వర్ణాశ్రమాచార ధర్మా అలాగే ఆశ్రమరూపమైన ఆరోపణ అహం సన్యాసి అహం గృహస్థ అనే ఆరోపణ కూడా ఉండకూడదు ఏ ఆరోపణ ఉండ ఉండరాదండి మీరు ట్రై చేసి చూడండి శుద్ధమైన నేను నేను అనే థాట్ కాదు నేను అనే థాట్ కాదు నేను అనే ఫీలింగ్ యు ఫీల్ ది సెల్ఫ్ యు డు థింక్ అబౌట్ ది సెల్ఫ్ it is not the sentence i am it is the pure i amness neenu ane feeling the mind becomes the feeling aa neenu ane feeling mere anubhavaniki anni daniche podthai indho nenu unde tarvata everything else comes aa neenu ane tunte aa neenu ga meeru nilichu undandi nilichu unte what are you neenu yero oka ni yero oka ante ఆ ఎరుకలోనే ఇది ఘటము తెలిసిందంటే ఎలా తెలిసింది నేను ఎరుకను కాబట్టి ఇది ఘటము అని తెలిసింది ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది కదా ఘటజ్ఞానంలో ఆ ఆ జ్ఞానాన్ని ఘటం సమర్పించిందా నా నుండి వచ్చిందా నా నుండి వచ్చింది ఘటం జటం ఘటం ఘటజ్ఞానాన్ని ఘటం సమర్పించదు ఘట జ్ఞానం నా వచ్చింది ఘటం పోయి పట జ్ఞానం నా వచ్చింది కుద్య జ్ఞానం నా వచ్చింది కుసూల జ్ఞానం నా నుండి వచ్చింది సకల జ్ఞానములు నా నుండి వస్తున్నాయి అంటే నా స్వరూపం ఏమిటవుతుందంటారు జ్ఞానం అవుతుంది ఎటువంటి జ్ఞానము నిర్విశేష జ్ఞానం ఎటువంటి ఘటపట ఇత్యాది విశేషములేమీ లేని అపరిచ్ఛిన్న అవిశిష్ట అనిర్విశేష జ్ఞానం అది అది నేను జ్ఞానేనా ఆకాశ కల్పేనా ఆకాశము వంటి జ్ఞానం అంటే ప్యూర్ అవేర్నెస్ ప్యూర్ అవేర్నెస్ అనేది మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దాన్ని చాయిస్ లెస్ అవేర్నెస్ అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక పుష్పాన్ని చూశారనుకోండి ఇది పుష్పము ఇది అందంగా ఉంది అంటే అది చాయిస్ వచ్చేసింది దాంట్లో ఎకైనా ప్లాండ్ అవేర్నెస్ డ్ అంటే ఎలాగంటే ఉప్పు వేయకుండగా ఈ పచ్చం కోసం బీరకాయ కూర చేస్తారు ఉప్పు లేకుండా ఉప్పు ఉండదు కారం ఉండదు శాలడ్ ఉడిపించిన శాలడ్ స్టీమ్డ్ వెజిటబుల్ అది ఎలా ఉంటుందో దాని ఎందు ఏ ఈ షడ్రసాలు ఉండవు ఏమంటే కానీ అది దానికి షడ్రసంలోకి అతీతమైన ఒకనొక రసస్వరూపంగా ఉంటుంది vegetable. స్టీముడు వెజిటబుల్ సో ఆ విధంగా జ్ఞానైనా ఆకాశ కల్పేనా నా స్వరూపము ఆకాశానికి ఆకాశం యొక్క రూపం ఏమిటండి ఏ రూపం ఆకాశానికి ఏ రంగు ఏ రుచి ఏ వాసన ఏముందండి ఆకాశానికి ఏమీ లేదు అది ఆకాశము అటువంటి జ్ఞానము అది నా స్వరూపము అది నేను ఆ జ్ఞానమే నా స్వరూపం జ్ఞానైనా akasha కల్పేనా మరి వీళ్ళందరూ ఏవాళ్ళు ధర్మ అంటే జీవానర్థం వీళ్ళందరూ ఉన్నారు కదా జీవాన్నం చేత కేవలం మనుషులే కాదు పశువులు పక్షులు క్రిమి కీటక ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరూ ఏవాళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళందరూ అజ్ఞానులు నేను ఇప్పుడు నేను చెప్తూ చూడండి నేను అజ్ఞానిని నా అజ్ఞానము గలదు నేను మూర్ఖుడను నా అజ్ఞానము గలదు వాడు అజ్ఞాని అవునా కదా ఏమంటాయి వీళ్ళందరూ అజ్ఞానులు నేను నేను ఏదేదావు వీళ్ళందరూ అజ్ఞానులు వాడు డబుల్ అజ్ఞానం ఏమంటాయి కాబట్టి తెలుసుకోవాల్సిన పద్ధతి అది కాదు ఇప్పుడు హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ అని గుర్తించాలి ఇప్పుడు ఎదుట వ్యక్తి కొంత తప్పుగా ప్రవర్తిస్తుంది అనుకోండి ప్రవర్తిస్తున్నాడు అనుకోండి ప్రవర్తిస్తున్నాడు ప్రవర్తిస్తుంది వాట్ ఎవర్ సో అంటే ఈ హ్యూమన్కాన్షియస్నెస్ ఇట్స్ ఓకే ఆ హృదయంలో ఏవో ఒత్తిడి ఉంటుంది ఏవో ఉంటాయి ఏవో భయాలు ఉంటాయి ఏదో ప్రెషర్ ఉంటుంది ఏదో ఒక పరిచ్ఛేదము ఏదో ఒక దుఃఖము ఏదో బెంగా భయం ఇవన్నీ గూడుకట్టుకుని ఉంటాయి ఆ కారణంగా మనుషులు అలా ప్రవర్తిస్తూ దీంట్లో పెద్ద మనం వాళ్ళని తప్పుపట్టేసి వాళ్ళ మీద కక్ష సాధించాల్సింది ఏం లేదు అని అంతలోతుగా చూసి హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ అందుకన్న వాస్తవానికి నేనే విధంగా ఆకాశ సదృశమైన శుద్ధ జ్ఞప్తి స్వరూపుడనై అంటే శుద్ధమైన ఎరుక అది నా స్వరూపమై నేను అలాగో అందరూ కూడా అంటారు ధర్మాన్ని గగనోపమా సంబద్ధ అలా తెలుసుకుంటాడు అలా తెలుసుకుంటాడు నేను తత్వాన్ని తెలుసుకున్నాను వీళ్ళెవరికి తత్వం తెలీదు అనుకుంటే వాడు డబుల్ అజ్ఞానైపోతాడు నేను ఏ విధంగా ఆకాశకల్ప ఆకాశ సదృశమైన జ్ఞప్తి స్వరూపుడనో ఈ భాష అర్థమవుతుందండి మీకు అలవాటు భాష కొత్తగా వస్తున్నారు కొంతమంది వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను మీకు భాష అలవాటు పడాలి ఓసారి వినేసి ఏమిటోలాగా ఉందని మీరు లేచకపోయారనుకోండి ఇట్స్ ఓకే యు ఆర్ వెల్కమ్ టు దట్ అదేమీ సమస్య కాదు కానీ యూ ఓంట్ గెట్ ఇట్ యూ టు స్టే విత్ ఇట్ తినగా తినగా ఏమూ తీయను సో ఒకసారి చిన్నప్పుడు ఆకలి మా అమ్మగారు అమ్మ ఆకలి వేస్తుందని అడిగాను అడిగితే అటుకులు పెట్టాడు నాకు అటుకులు వద్దని చెప్పి ఇది అటుకులు చప్పగా ఉంటాయి అంటే మా అమ్మగారు చెప్పారు నువ్వు ముప్పుడు అమ్మా నీకు తెలీదు అటుకులు చప్పగా ఉండడం కలకాయ నువ్వు నోట్లు నిన్ననే కొట్టాము నువ్వు నోట్లో వేసుకు చూడు నువ్వు చూడు తినమ్మ నాకు వద్దంటే ఇంకా అది అజ్ఞానమే తిని చూడు నా మాట వినే ఒక్క గుప్పిడు తిని అంటే సరే అయ్యని ఇంకా గతి లేక అగతిక గత్యా తీసుకుని నోట్లో వేసుకుని కలకాయ అటు తిప్పి అక్కడి నుంచి నడవడం ప్రారంభించాయి ఎందుకని రుచిగా ఉన్నాయి తిరిగి ఉంటే వెరీ స్వీట్ అప్పుడు మా అమ్మగారు అడిగారు ఎలా ఉన్నాయి నా ఉన్నాయిలే అని చెప్పేసి అక్కడి కాబట్టి అటుకులు చాలా రుచిగా ఉంటాయి నవలాలి కొంచెం ఆ శాస్త్రం అలాగా మీకు కఠినం అంటే కఠినం కాదు మరి నిజానికి కొంచెం ఓపిక పట్టాలి కాబట్టి నేను ఆకాశ సదృశమైన జ్ఞానమే నా స్వరూపమే అందరూ కూడా అంతే జ్ఞానేనా ఆకాశ కల్పేనా గగనోపమాన్ ధర్మాన్ యహా సంబుద్ధ అలా తెలుసుకుంటాడో వాడే సమ్యక్ వాడే పురుషోత్తముడు తం వందే ద్విపదాంబరం ఎలా శ్లోకం చూడండి అమ్మా ఆచార్య గౌడపాదాచార్యుల శ్లో దాంట్లో కఠినమైన పదం ఒక్కటే ఉండదు కానీ శ్లోకం ఎవరికైనా ఇచ్చి చెప్పమను తలకిందులు అయిపోతాడు శ్లోకం చెప్పాలి కఠినమైన పదం ఒక్కటే ఉండదు అయితే ఇప్పుడు వీళ్ళందరినీ నేను తెలుసుకుంటున్నాను ఎలా తెలుసుకుంటున్నాను నాకంటే వేరుగా ఉన్నారు తెలుసుకుంటున్నానా లేక తెలియదగ్గ ఆత్మతత్వము ఒక్కటే తెలియదగ్గది ఒక్కటే ఉందండి అది ఆత్మ జ్ఞేయం జ్ఞేయం జ్ఞానం జ్ఞేయం జ్ఞానం జ్ఞానగమ్యం పదమూడో అధ్యాయం గీత ఆ పరబ్రహ్మను గురించి చెప్తో పరబ్రహ్మ జ్ఞేయము అది ఏ జ్ఞానము దాన్నే మీరు ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందగలుగుతారు జ్ఞేయం జ్ఞానం ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి జ్ఞేయం జ్ఞానం జ్ఞానగమ్యం సో అది జ్ఞేయము బ్రహ్మాత్మ అంటే ప్రత్యేక భిన్న బ్రహ్మ అది జ్ఞేయము నేను ఆ ప్రత్యేక భిన్నమైన బ్రహ్మను నేనే వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మయే జ్ఞేయాభిన్నేన సంబుద్ధ ఇతంభూత రక్షణ తృతీయ అనుకుంటా శుద్ధం భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి జ్ఞేయము కంటే అభిన్నముగా జ్ఞేయ బ్రహ్మ కంటే అభిన్నముగా ఎవడైతే తెలుసుకుంటాడో అదే సమ్యదర్శనము వాడే పురుషోత్తముడు వాడే దేవుడు అండి దేవుడు అంటే ఎక్కడో పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉంటాడని కాదు వాడే అజ్ఞానరూపంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే దేవుడు అటువంటి దేవుడికి నేను నమస్కరిస్తున్నాను తమ్ వందే నమస్కరించడం ఎవరో తెలుసునండి నేను ఇక్కడ కూర్చున్నాను ఆయన అక్కడున్నాడు దండం పెడుతున్నాడని కాదు అభేద నమస్కారం ఎందుకు నమస్కారం అంటే అహంకార త్యాగమే ఆ నమస్కారం యొక్క అభిప్రాయం అహంకారాన్ని త్యాగం నమస్కరిస్తున్నాను అంటే నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి యొక్క అభావాన్ని స్వీకరిస్తున్నాను అభిప్రాయం నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి నాస్తి భాష్యకర్లు ఇంకా బాగా వ్యాఖ్యం చేస్తారు చూద్దాము ఆకాశేణ ఏషద సమాప్తం ఆకాశకల్పం ఆకాశతుల్యం ఇచ్చేత ఈ కల్పప్ అని ప్రత్యయం అదో ప్రత్యయం ద ప్రత్యయము ఎవరో అదో వన్ ఆఫ్ ది ప్రత్యయం తేన తుల్యం అనే అర్థంలో వస్తుంది వత్తు కూడా అలాంటిదే ఇక్కడ కల్పప్ అయితే కొంచెం తక్కువ అని ఆకాశం జడం ఆకాశం జడం అంతేత ఆకాశంతో కంప్లీట్ ఐడెంట్ కంప్లీట్ సిమిలారిటీ కాదు ఆకాశము వంటిది ఇంచుమించు ఆకాశం లాంటిది ఇంచుమించు ఆ కల్ప ప్రతయానికి అర్థం ఓవరాల్ ఆకాశతుల్యేనా ఇది అర్థం ఏంటంటే ఆకాశమును పోలిన జ్ఞానము జ్ఞానం ఎప్పుడో ఆకాశాన్ని పోలి ఉంటుంది ఆకాశం అన్ని రూపాలు ఆకాశంలో ఉంటాయి కానీ ఆకాశానికంటూ స్వంతంగా రూపమేది ఉండదు అలాగే ఘటజ్ఞానం ఉందనుకోండి జ్ఞానం యొక్క ఒక విశిష్ట ఆకారం ఘటాకారాకారితమైన జ్ఞానం పటజ్ఞానము అంటే పటాకారాకారితమైన జ్ఞానం అంటే ఆ పర్టికులర్ ఆకారాన్ని ఆరోపించి జ్ఞానం కానీ శుద్ధమైన ఏరుక దానికి ఆకారం ఉంటుంది ఏ ఆకారము ఉండదు అన్ని ఆకారాలు దాంట్లో ప్రకాశిస్తాయి కానీ దానికంటూ ఏ ఆకారము ఉండదు అది అపరిచ్ఛిన్నము ఇన్ దట్ సెన్స్ ఆకాశ కల్పేన తేనా ఆకాశకల్పేనా జ్ఞానేనా అటువంటి జ్ఞానముతో అంటే అధినాస్వరూపము అని అభిప్రాయం అటువంటి జ్ఞానముతో చూడండి జ్ఞానం గురించి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇది ఘటము ఇది పఠము ఊరికే ఘట పట అంటారు పఠము అంటే వస్త్రం అని అర్థం సో ఇది ఘటము ఇది పటము ఏమండి ఘట ఘటజ్ఞానము పటజ్ఞానం ఘటజ్ఞానం వేరు పటజ్ఞానం వేరు భిన్నములు కదా అయితే ఘటజ్ఞాన పటజ్ఞానముల మధ్య నుండే భేదము జ్ఞానంలో స్వతహాగా భేదం ఉండడం చేత వచ్చిందా లేక జ్ఞానం స్వతహాగా అభిన్నమే కానీ ఘటపట భేదాన్ని బట్టి దీనికి వచ్చింది ఏది సత్యము అంటే జ్ఞానంలో భేదం లేదు జేయంలో ఉండే భేదాన్నే జ్ఞానం మీద ఆరోపించారు ఘటం వేరు పటం వేరు జ్ఞానం ఒక్కటే ఘటం వేరు పటం వేరు కానీ ఆ ఘటపటముల ఎన్నుండే భేదాన్ని జ్ఞానం మీద మీరు ఆరోపిస్తే ఘట జ్ఞానం వేరు పట జ్ఞానం వేరు అని అనిపిస్తుంది కాబట్టి ఘటపటముల ఎన్నుండే భేదము జ్ఞానము నుండి ఆరోపించబడింది తప్ప ఘట జ్ఞానంలో భేదం లేదు తర్వాత అది దృశ్యాన్ని ఒకే ఇంద్రియంతో చెప్పిందని చెప్పారు ఇప్పుడు ఇంద్రియం మార్చి చెప్తా చూడండి శబ్ద జ్ఞానము రూప జ్ఞానము ఇప్పుడు ఇది ఘటం ఘటన లేండి అసలు పాఠం కుటర వేదాంతులకి ఘటం ఉండాలి సో ఇది ఘటము మీరు దీన్ని చూడండి చూస్తే మీకు జ్ఞానం కలుగుతుంది కదా ఏమిటి అానము ఘట జ్ఞానము ఏమండి మీరు పంచసి చూడటం మానేసి కళ్ళు మూసుకోండి మూసుకుంటే ఘటహ అన్నారు నేను అంటే ఇప్పుడు మీకేం జ్ఞానం కలిగింది ఘట జ్ఞానం కలిగింది ఇప్పుడు చూసినప్పుడు కలిగిన ఘట జ్ఞానం కన్ను ద్వారా కలిగింది విన్నప్పుడు కలిగిన ఘట జ్ఞానం చెవి ద్వారా కలిగింది ఇది శబ్దజ్ఞానం విన్నప్పుడు కలిగిన ఘట జ్ఞానం ఏమిటి శబ్దజ్ఞానం చూసినప్పుడు కలిగిన జ్ఞానం రూపజ్ఞానం సో శబ్దజ్ఞానం శబ్దము రూపము ఒకటి కాదుగా శబ్దం వేరు రూపం వేరు కాబట్టి కానీ శబ్దజ్ఞానము రూపజ్ఞానం వేరువేరా ఒకట ఒకటే ఒకటే కానీ వేరే అనుకుంటున్నాం ఎందుకని శబ్దమునందు శబ్దము రూపము వాటి మధ్యన ఉండే భేదం ఏది కలదో జ్ఞానం మీద ఆరోపించి శబ్ద జ్ఞానమునందు భేదాన్ని మనం భావన చేస్తున్నాం ఇంద్రియంలో భేదం ఉంది తప్ప జ్ఞానంలో భేదం లేదు కావండి చెవి కన్ను మళ్ళీ మనస్సులోకి రండి ఇప్పుడు ఇది ఇది పిల్ల తరంగము అది పెద్ద తరంగము తేడా ఉందా ఇది పిల్ల పెద్ద తేడా లేదా మరి చిన్నది పెద్దది అంటే తేడా ఉంది కదా ఆ షేపును బట్టి తేడా తప్ప పిల్ల తరంగంలో ఏముంది పెద్ద తరంగంలో ఏముంది అదే నీరు ఉంది ఇంకా వేరే నీరు కూడా కాదు సేమ్ కాబట్టి షేపును బట్టి భేదం వచ్చింది తప్ప ఆ షేపు రూపంలో మూలంలో ఉండే తత్వము సబ్స్టెన్స్ సబ్స్టెన్స్లో భేదమేముందండి సబ్స్టెన్స్లో భేదం లేదు షేపును బట్టి భేదం వచ్చింది మనోవృత్తి సో ఘటాకార వృత్తి ఘటజ్ఞానం పటాకార వృత్తి పటజ్ఞానం ఆ ఘటాకారము పటాకారంలో భేదం తప్ప ఆ వృత్తిలో మూలంలో ఉండేటువంటి జ్ఞానంలో భేదమే ఉంది జ్ఞానము ఎప్పుడూ అఖండం మీరు అది తెలుసుకోవాలి ఘటపటాది వస్తుభేదం ఉంటుంది తప్ప ఆ వస్తువులని ప్రకాశింపజేసే జ్ఞానము అఖండము కన్ను చెవి మొదలైన ఇంద్రియ భేదం ఉంటుంది తప్ప ఆ ఇంద్రియ భేదాన్ని ఇంద్రియాలని ప్రకాశింపజేసే జ్ఞానము అఖండము ఘటాకార వృత్తి పటాకార వృత్తి అనే వృత్తిల్లో భేదం ఉంటుంది కానీ వృత్తికి మూలంలో ఉండే ఎరుక అఖండము జ్ఞానము ఎప్పుడూ అఖండం ఇది వేదాంతుల యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతం జ్ఞానము అఖండము నిజానికి జ్ఞానం అనగా నామ రూప క్రియా అనే మూడింటి యొక్క పరిచ్ఛేదములు లేనిది అది జ్ఞానం ఆకాశకల్పే జ్ఞానం ఎప్పుడూ అఖండం ఎరుక అఖండం ఎరుకలో మొక్కలు ఉండవు అంచేతనే జ్ఞానేన ఆకాశకల్పేన కిం భాష్యం కదా భాష్యం అంటే భాషలో భాషాయాం భవతి భాష్యం బులి మాట్లాడుకునేట్టుగా ఉంటుంది భాష్యం ఆకాశము వంటి జ్ఞానముతో అని ఆగేర్ణ దాకే అడుగు ముందు పడదు ఆకాశము వంటి తో ఏమిటితో వాక్యం పూర్తి చేయాలి కదా ఏమిటది కిమ్ ఏమిటో చెప్పు కిమ్ ధర్మాన్ ఆత్మన ద్వితీయ బహువచనం అటువంటి జ్ఞానముతో ధర్మములము ఇది బౌద్ధ బౌద్ధ సాహిత్యం కదా టెర్మినాలజీ అంతా బౌద్ధ సిద్ధాంతానికి తగ్గట్టుగా ఉంటుంది అంటే క్షణిక విజ్ఞానవాద సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది క్షణిక విజ్ఞానవాదుల గ్రంథం ఉన్నది మాధ్యమిక కారికలు అని నాగార్జునుడు రచించిన కారికలు అవి గౌడపాద కారికలను పోలి ఉంటాయి ఆ మాధ్యమిక కారికలకు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు వ్యాఖ్యానం రాశారు చాలా బాగుంటాయి కారికలు కానీ క్షణిక విజ్ఞానవాదం అంటే దళైలామా గారి వాదం దళైలామా పాఠం చెప్తారన్న మంచి పండితుడా ఎనివే సో ధర్మశబ్దాన్ని అక్కడ జీవుడు అనే అర్థంలో వాడతారు వాళ్ళు కూడా జీవాత్మ అంటారు ద్వితీయ బహోచనం ఆత్మన అంటే జీవులను సకల జీవులను ఆకాశ సదృశమైన జ్ఞానంతో దర్శిస్తూ ఉంటాడు ఏ విధంగా దర్శిస్తాడు అంటే జ్ఞేయాభిన్నేన సంబుద్ధ కాబట్టి ధర్మాన్ ఆత్మన తర్వాత జీవుడికి ధర్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే ధారణాధర్మ ఇప్పుడు కన్ను ముక్కు చెవి ఈ సకల ఇంద్రియములు తర్వాత గుండె కాలేయము లివర్ మొదలైనటువంటి ఆర్గన్సు కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా వ్యవస్థితంగా అలా నిలిచి ఉండి పనిచేస్తూ ఉన్నాయి వాటిని అలా నిలబెట్టినది ఏది ఆ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని మైనస్ చేశారనుకోండి కన్ను కన్ను కాదు చెవి చెవి కాదు కాళ్ళు కాళ్ళు కావు చేతులు చేతులు కావు గుండె గుండె కాదు కాలేయము కాలేయము కాదు ఏది ఏదీ కాదు ప్రాణశక్తిని మైనస్ చేస్తే పురుషుడు పురుషుడు కాదు స్త్రీ స్త్రీ కాదు ప్రాణం ఉన్నప్పుడు ఆతడు ఆమె ప్రాణం పోయిన తర్వాత అది అంట ఆతడు అనరో ఆమె అంత ఎందుకంటే ఆ లింగ భేదం కూడా ప్రాణశక్తి వల్ల వచ్చింది ప్రాణం పోయిన తర్వాత కళ్ళు చేతులు అలాగే ఉండదు ఆ విభాగం అంతా కూడా శిథిలం మీరు అలాగే చేపెట్టినట్లయితే ఆ దేహాన్ని దేహము డిసింటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి ఆ దేహాన్ని ఆ విధంగా అయిపోకుండా నిలబెట్టేటువంటి ఆ ప్రాణశక్తికి ధర్మము అని పేరు ధర్మము ధారయతిది ధర్మ అని చెప్తేనే జీవ జీవ ప్రాణధారనే అది ధాతు ధర్మశబ్దాన్ని ఆ సెన్స్లో వాడారు బౌద్ధ సాహిత్యంలో ఇంక నుంచి బౌద్ధ సాహిత్యం బాగా అనుభవంలోకి వస్తుంది క్షణిక విజ్ఞానవాదము వాళ్ళ నామినిక్ ప్రతీత్య సముత్పాద ఆల్రెడీ నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను ఇట్ విల్ అర్థం నేను న్యూయార్క్లో ఒక బౌద్ధ న్యూయార్క్ బౌద్ధారాము హెడ్ని కలిశాను ఒక అంటే ఒక ఫైతులు ఈ మధ్యనే మన హైతంలో కలిశాను పెద్ద ఆయన ఓ శిష్యుడు పట్టుకొచ్చాడు ఆయన్ని ఎనభై ఏళ్ళు ఉంటాయి నేను వెళ్ళి పాదాలకు దండం పెట్టాను ఆ దండం పెడితే ఆయన ఏం చేస్తున్నావు అని అడిగారు అంటే ఏదో అక్కడ పాఠం చెప్తానంటే ఏం పాఠం చెప్తున్నావు అని అడిగారు అంటే అలాతో శాంతి ఓహో అలాగా చాలా సంతోషం అని హ్యాపీ బికాజ్ హీ నోస్ అలాత శాంతి మాధ్యమిక కారికలు ఆయన చదువుకుంటాడు అలాత శాంతి చదవడు ఆయన మాధ్యమిక కారికలు ఆయన చదువుకుంటాడు మనం అలాత శాంతి చదువుకుంటాం బట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ ఆయన చాలా సంతోషించి ఆశీర్వ్యం చేశాడు మంచి బౌద్ధ విద్వాంసులు ఉంటారు కదా తేనా ఆకాశకల్పేన జ్ఞానేన కిమ్ ధర్మాన్ ఆత్మన ఓకే ధర్మము జ్ఞానముతో ధర్మ జీవులను వాక్యం పూర్తి కాలేదు ఇంకా కిం విశిష్టాన్ ఆ జీవులను అన్నావే జీవాత్మలో అన్నావు ఎటువంటి జీవాత్మలు అంటే బోలి మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది సాక్ష్యం గగనోపమాన్ గగనం ఉపమాంతి గగనోపమా తాన్ ఆత్మన ధర్మాన్ అంటే నేను ఎలా అయితే ఆకాశ సదృశమైన జ్ఞానమే స్వరూపముగా గలవాడనో వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఆకాశ సదృశమైన జ్ఞానమే స్వరూపముగా గలవారు ఇది ఒక మెడిటేషన్ గొప్ప మెడిటేషన్ తనని తాను నేను ఫలానా నేను ఫలానా అని అలాగా తనని తాను భావన అలా భావన చేసుకుంటుంటే ఆ కల్పనే యథార్థంగా భాషిస్తుంది ఇందాక మీకు చెప్పాను మాయా మేడం అని చెప్పాను అలాగా ఏది భావన చేస్తే అదే సత్యవర్మిస్తుంది ఏది ఎలా భావన చేస్తే అలా కనపడుతుంది సో ఎలా భావన చేస్తే అలా కనపడుతుంది ఇప్పుడు ఈ పర్వతాల మీద మంచు కురుస్తుంది కదా మంచు కురిసినప్పుడు విమానం నుంచి చూస్తే ఆ మంచుకి ఇవ్వకుని షేప్స్ మీరు చూడొచ్చు మంచు కురుస్తుంది అంతే ఆ మంచు ఆ శృణాక్షర న్యాయం ఉంటుంది దీన్ని అంటే పురుగు ఆకుని తింటుంది పురుగును ఆకుని తిన్నప్పుడు ఆకు పెద్ద ఆకుని తింటూ వస్తుంది కొంచెం కొంచెం కొంచెం ఆ ఆకులో ఒక అక్షరం కనపడు అది ఆ పురుగు అక్షరం ఆల్ఫాబెట్ నేర్చుకునే అక్కడ ఆకులో వేసిందని కాదు అంటే యాక్సిడెంటల్గా కానీ ఘణాక్షర న్యాయం ఉంటుంది అలాగే విమానంలోంచి చూస్తే ఆ పర్వతాల మీద ఉండే మంచు అది ఓములా కనపడుతుంది మనకి శిలువలా కనపడుతుంది వాళ్ళకి వాళ్ళు శిలువ కా ఇది చూడండి శిలువ ఉందంటారు వాళ్ళు అది వాస్తవానికి ఓము కాదు శిలువ కాదు మనం చూస్తే అలా కనపడుతుంది కాబట్టి దృష్టి సృష్టి మీరు ఏది చూస్తే అది అక్కడ ఉంటుంది దృష్టి సృష్టి చాలా పెద్ద సృష్టి అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను సృష్టి దృష్టి అక్కడ ఉన్నదాన్ని నేను చూస్తున్నానంటాడు అక్కడ ఓం ఉంది చూడు కావాలంటే నేను చూశాను నువ్వు కూడా చూడంటాడు నాతో చెప్తాడు నేనంటాను నువ్వు నీ మనస్సులో ఉన్న ఓముని అక్కడ నువ్వు చూస్తున్నావు నేను కూడా నీతో పాటుగా చూడడానికి నాకేం అభ్యంతరం లేదు అని లేదంటాను అంత తేడా ఉంటుంది దృష్టి సృష్టి ఎనీవే కాబట్టి అందరూ అట్లా తనని తాను ఆకాశ సదృశమైన జ్ఞానంగా అనుభవానికి తెచ్చుకోవాలి తప్ప నేను ఫలానా నేను ఫలానా అని రాగద్వేష రూపంగా అనుభవాన్ని తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే కొనసాగుతూ ఇప్పుడు తనని తాను ఈ మెడిటేషన్ జ్ఞానైనా ఆకాశ కల్పేనా ఆకాశము నిర్వికారమైన నిర్విశేషమైన ఎరుకగా తనను తాను భావన చేసుకుంటూ అలా కూర్చొని ఉండడం దీన్ని విధులు శాస్త్రం అది మీరు చేయండి రేపు కొనసాగిద్దాం పూర్ణముదాయ